ఎందుకు అలాంటి పేరు ఎందుకు పెట్టారు ఈశ్వరుని యొక్క శక్తికి మాయా అని ఎందుకు పేరు పెట్టాల్సి వచ్చింది అంటే ఈ శక్తి ఏం చేస్తుందంటే వాస్తవముగా యథార్థముగా లేని వాటిని ఉన్నట్లుగా చూపిస్తుంది అందుకోసం దాన్ని మాయా అనాల్సి వచ్చింది ఇప్పుడు సినిమా చూసి చూసి అలవాటైపోయి మనం దాన్ని పట్టించుకోవట్లేదు కానీ సినిమా అంత మాయ ఏదైనా ఉందండి అసలు లేదు ఎందుకని మీరు సినిమాకి వెళ్ళారనుకోండి అక్కడ మీరు ఎవేవో చూస్తారు తర్వాత సినిమా నుంచి బయటకు వచ్చేప్పుడు వాటినే చర్చించుకుంటూ బయటకు వస్తారు కూడా వాడు బాగా చేయాల్సిందే వాడికి ఆ శాస్త్ర అవ్వాల్సిందే ఎవరు హీరో వెళ్ళి కొట్టడం సో అవన్నీ చర్చించుకుంటూ బయటకు వస్తారు అంటే అదంతా సత్యమని మీరు అనుకుంటున్నారండి ఇంతకంటే మాయకి దృష్టాంతం ఏం కావాలి సినిమాని బట్టి ఓట్లు కూడా వేసి నాయకుల్ని తయారు చేసే చూస్తే ఏమనిపిస్తుంది మీకు ఇదంతా మహామాయ అని తెలియట్లేదా కాబట్టి మాయా అని ఆ శక్తిని మాయాని ఎందుకు అనాల్సి వచ్చిందంటే యథార్థముగా లేని ఉన్నట్లుగా ఉన్నట్లు కనపడేట్లా చేస్తుంది దాన్ని మాయా అంట అంటే మనకేమవుతుందంటే ఆ మాయకి ముందేమున్నది ఆ మాయ యాక్షన్కి ముందేమున్నది ఈశ్వరుడు ఉన్నాడు ఈ మాయ ప్రవేశించేప్పటికి ప్రవేశించి తన పని తాను ఇంకా ఈశ్వరుడు కనపడడం మానేసి మీకు జగత్త భాషిస్తుంది అది మాయా అంటే అద్ద అద్దము వంటి అద్దంతో పోల్చారు మాయ అద్దం ఏం చేస్తుందో తెలిసిన అంతవరకు నేను అనే భావనలో మీరు ఉంటారు నేను అద్దం ముందు నిలబడగానే నేను నా ముఖము అనే ద్వైతం పుట్టుకొస్తుంది అక్కడ ద్వైతం ఉందా నేను నా ముఖము రెండు ఉన్నాయా అద్దం ముందు నిలబడి నేను నా ముఖము అని అనుకుంటారా అనుకోరా అద్దం ముందు కొద్దిసేపు ఎక్కువసేపు మొత్తా నేను నిలబడ్డారా లేదా ఇంట్లో అక్కడ వ్యాంటేజ్ పాయింట్స్లో పెద్ద పెద్ద అద్దాలు పెట్టించారా లేదా లేదా పెట్టించారు కదా అంటే ఎందుకు ఎందుకు మీకు అర్థం ఎందుకు అవసరం వచ్చింది అర్థం ఎందుకు అంటే అర్థం ఉంటే నేను నా ముఖము అనేది ఉంటుంది అర్థమే లేదనుకోండి ఎంతసేపు నేను నేను తప్ప ఇంకేముండనే ఉండదు బాత్రూమ్కి వెళ్ళినా నేనే బెడ్రూమ్కి వెళ్ళినా నేనే ఎక్కడికి వెళ్ళినా నేనే ఉంటాను ఇంకేం ఉండదు అదే అద్దాలు ఇక్కడ వద్దాం అక్కడ వద్దాం అక్కడ వద్దాం అలా ఎక్కడికక్కడ అద్దాలు ఉంటే నేను నా ముఖము నేను ముసిముసి నవ్వులు నవ్వుకోవచ్చు కూడా నేను నా ముఖము రెండు లేని చోట రెండు ఉన్న భావన కలిగించినది అద్దము ఈ మాయా అలాంటి కనుక ఆ మాయా అంటే లేనిది ఉన్నట్లుగా కల్పిస్తుండేది ఆ మా సామాయ ఏది యథార్థముగా లేదో అది ఏ మాయ కానీ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ మాయ ఈ మాయలో మూడు గుణములు ఉంటాయి త్రిగుణాత్మక మాయలో మూడు గుణాలు ఎలా వస్తాయి మీకు నేను చూపిస్తా ఉన్నది లేనట్లుగా కనిపి ఉన్నది లేనట్లు తోపింపజేసే మాయే ఎందు మూడు గుణాలు ఎలా ఉన్నాయో మీకు నేను చూపిస్తాను మీరు జాగ్రత్తగా పరిశీలించండి మీరు నడిచి వెళ్తూ ఉంటారు అందుకు వెళ్తుంటే అక్కడ ఏదో సన్నగా పొడుగ్గా ఉందే అని చూస్తారు వెలుతురు పూర్తి వెలుతురు అయితే అది ఫ్రాడు అని తెలిసిపోతుంది మీకు అసలు కటిక చీకటి అనుకోండి అక్కడ ఏదో సన్నగా పొడుగ్గా ఉంది అని కూడా మీకు కనబడదు కాబట్టి పాము అనే భ్రమపడడానికి కూడా అవకాశము లేదు కొంచెం కనపడి కొంత కనపడకపోవడం అక్కడదో సన్నగా పొడుగ్గా ఉన్నది అని కనబడుతోంది కనపడాలి కదా తెలియాలి కదా తెలియకపోతే భ్రమ పడతారా మీరు అక్కడేదో సన్నగా పొడుగ్గా ఉన్నది అని కూడా తెలియలేదనుకోండి భ్రమ కలుగుతుందా కలగదు ఆ మాత్రం తెలిస్తేనే మీకు భ్రమ కలుగుతుంది కాబట్టి ఆ తెలియడము అనే అంశము సత్వగుణము లేదండి ఆ సన్నగా పొడుగ్గా ఉన్నది త్రాడు అని తెలియదు వీరికి అని తెలియదు త్రాడు అని తెలియకపోవడము తమో గుణము తమస్తుంటే అజ్ఞానం కదా తెలియకపోవడం ఆ తెలియ త్రాడు అని తెలియని ఏదో ఒకటి ఉన్నది అని తెలుస్తూ ఉండే త్రాడు అని తెలియని దాన్ని దానిపై వీడు పాముని ఆరోపిస్తాడు పాముని అధ్యారోపణ చేస్తాడు అది రజోగుణము మూడు గుణాలు కలిసి లేని పామును ఉన్నట్లుగా చూపిస్తున్నాయా లేదా మూడు గుణాలు కలిసి అదేవిధంగా ఉన్నది పరమేశ్వరుడు ఒక్కడే రెండవది లేదు కానీ ఆ పరమేశ్వరుణ్ణి వీడు తెలుసుకోలేక అనేకముతో కూడిన అనేకత్వ విశిష్టమైన జగత్తు అనేది ఉన్నది అని భ్రమపడుతూ ఉంటాడు కాబట్టి పరమేశ్వరుణ్ణి ఉన్నది అని మాత్రమే తెలుస్తుంది ఉన్నది అని తెలుస్తుంది అది సత్వగుణము ఆ ఉన్నది ఏదో అది ఈశ్వరుడే అది బ్రహ్మయే అని తెలుసుకోలేకపోతాడు తమో గుణము ఆ ఉన్నదాని ఎందు జగత్తుని అధ్యారోపణ చేస్తాడు అది రజోగుణము కాబట్టి సత్వరజస్వ గుణములు మూడు కలిస్తే మాయ అవుతుంది మాయ యొక్క నిర్వచనం సో అటువంటి మాయాశక్తి సాభవ ఏషాం వికారాణం గుణానాంచ సో ఆ మాయాశక్తియే ఈ వికారములకు పైన చెప్పిన వికారములు గుణములు ఏవైతే గలవో వాటికి ఆ మాయాశక్తియే జన్మస్థానము సంభవ అంటే ఆ మాయాశక్తి యొక్క పుట్టుక స్థానములు కాబట్టి ఆ మాయా ఈ మాయాశక్తి నుండి విపుట్టినవి కనుక ఈ గుణములు వికారములు ఆ మాయాశక్తి నుండి పుట్టినవి అని నీవు తెలుసుకో విద్ధి ప్రకృతి సంభవాన్ కాబట్టి గుణములు వికారములు పరమేశ్వరుని యొక్క మాయాశక్తి నుండి పుట్టినవి అని తెలుసుకో పుట్టడం అంటే ఏమిటి ఇప్పుడు నెక్లెస్ బంగారం నుండి పుట్టింది అని ఏమిటి పుట్టడం అక్కడ ప్రకృతి పరిణామాన్ అంటే దాంట్లో మార్పులు చేతులు వచ్చి అంతకుముందు బంగారంగా కనపడిన బంగారము అని కనబ అని తెలియబడిన వస్తువు ఇప్పుడు నెక్లెస్సు అనే రూపంగా కనబడుతుంది అక్కడ నెక్లెస్ అన్నప్పుడు కనబడమే తప్ప దాంట్లో మార్పులు చేతులు ఏమీ ఉండవు కనబడుతయే ఉంటుంది కనబడమే అది ఏది ఉన్నదో అది ఉన్నది ఉన్నట్లుగానే ఉంటుంది కానీ కనబడడంలో మాత్రం ఏదో మార్పు వచ్చినట్టు కొత్తది ఏదో వచ్చినట్టు అలా కనబడుతూ ఉంటుంది ఈ కనబడడం అన్నదానికి దృష్టాంతం ఇది ఏమి అంటే కాగితము ఏమండి ఇది ఏమి అంటే గరాటు ఇది ఏమి కాగితము ఈ గరాట ఏమైంది పుట్టింది మరి ఇప్పుడు ఏమైంది గిట్టింది గరాట పుట్టి గిట్టింది ఏమన్నా గరాట పుట్టి గిట్టిందా ఉన్నది ఉన్నట్లుగానే ఉన్నది ఉన్నది ఉన్నట్లుగా ఉంటూ ఉండగానే మన దృష్టిని బట్టి మన చూసే పద్ధతిని బట్టి గరాట అనేది ఒకటి పుట్టింది ఆ పుట్టిన గరాటు గిట్టింది ఈ నెక్లెస్ అది అవడానికి బంగారం కానీ ఆ బంగారాన్ని ఇక్కడ పెట్టుకున్నారనుకోండి ఆ బంగారాన్ని ఇక్కడ పెట్టుకున్నారనుకోండి అది చూడమని అని అంటారు అదే బంగారాన్ని ఇక్కడి నుంచి తీసి కొంచెం సాగ తీసి ఇక్కడ పెట్టుకున్నారనుకోండి ప్రొఫెసర్ అంటారు మీరు అలా చూడడం యు సీ ఇట్ లైక్ దాట్ మీరు అలా చూడడం దానికి అలవాటుకుంటూ ఉంటారు మీరు అలా చూడడానికి అలవాటుకుండా ఉంటారు ఎవడైనా వచ్చి నువ్వు చూస్తున్న తప్పు అంటే కోపం వస్తుంది కూడా నేను నా చూపు నువ్వు తప్పంటావా అని కోపం సో మీరు అలా చూడ్డానికి అలవాటు పడ్డారు అంటే అంతే ఈ పరిణామం అనేది అంతే ఉన్నదేదో ఉంటుంది కానీ మనం ఇంకో రకంగా చూడడానికి అలవాటు పడి ఉంటాం సో ఆ ప్రకృతి యొక్క పరిణామములే ఈ వికారములు పృథివ్యుక్తేజవాయువాది వికారములు సప్రజస్తమో గుణములు ఇవన్నీ కూడా ఆ ప్రకృతి యొక్క పరిణామాలు తప్ప మరొకటి కాదు అని నువ్వు తెలుసుకో దానివల్ల ఉపకారం ఏమిటి అంటే ఈ వికారములు గుణములు నా స్వరూపంలో లేవు ఇవన్నీ కూడా ప్రకృతి ఎందు మాత్రమే గలవు అది ప్రకృతి లక్షణము కూడా ప్రకృతి లక్షణం ఇప్పుడు కొద్దిగా చలి వేస్తుంది ఇంకొక వారం రోజులు పది రోజుల్లో పోతే చలి వెనక్కిపోతుంది ఇంకా వేడి అమ్ముకుంటుంది అది ప్రకృతి లక్షణం దానికి ఆత్మకి సంబంధమే లేదు కాబట్టి చలిని సహించేస్తాం వేడిని కూడా సహించడానికి సిద్ధంగా ఉన్నాం వీఆర్ రెడీ బకిల అంటారు చూడండి వీఆర్ రెడీ వేడి వస్తూనే దాన్ని కూడా సహించేస్తాం ఆ తర్వాత వస్తాయి వాటిని సహిస్తాం ఆ ప్రకృతిలో మార్పులు వస్తూ మనము నిర్వికారముగా అలా ఉండిపోతాము ఇది ప్రకృతికి పురుషుడికి ఉండే తేడా మంచి శ్లోకం ఈ ప్రకృతి పురుష విచారము ఇంకా కొనసాగుతుంది ఇంకా కొద్ది శ్లోకాలు కొనసాగుతున్నాయి మీరు చాలా ఓపిక పట్టాల్సి ఉంటుందంటే ఈ ప్రకృతి పురుష విచారం ఇప్పట్లో ఏంటి ఇట్లా కనపడదు నాకు ఇంకా మూడు పదమూడో అధ్యాయం అంటే ఇలాగే ఉంటుంది మీరు ఓపిక పట్టాలి ఇదే పురాణ కాలక్షేపం అనుకుని రాలేదు కదా ఓకే తర్వాత శ్లోకం కార్య కరణ కర్తృత్వే హేతుప్రకృతి రుచ్యతేరుషసుఖ దుఃఖానా ృత్వే హేతురు హేతురుచ్యతే ఇప్పుడు మన జీవితంలో రెండు ఉన్నాయి నేను చాలా జాగ్రత్తగా మీకు ఎలా చెప్తే తేలిగ్గా అర్థమవుతున్నా ఆలోచించి చెప్తూ ఉంటాను నాకు తెలుసు ఈ శ్లోకాల్లో ఉండే ఇబ్బంది నేను ఎరుగుద భాష్యంలో భాష్యంలో దూకేసి వాటికి డూమువులు పెట్టేసి చెప్పేశాను అనుకోండి మీరు కష్టపడతారు అర్థం చేసుకోవటంలో కాబట్టి మీకు తేలిగ్గా అర్థం అయ్యేట్లాగా చెప్తూ ఉంటారు అయితే దీంట్లో ఇంకొక పెద్ద అందం ఏమిటంటే ఇది ఏదో పుస్తకంలో శ్లోకాలు పాఠం చెప్తున్నట్టు కాకుండా ఇది మనిషి జీవితాన్ని మనం స్టడీ చేస్తున్నట్టు ఉంటుంది ఇది జీవన శాస్త్రం గీతాశాస్త్రము అంటే జీవన శాస్త్రము కాబట్టి నేను మీ అనుభవాలని పైకి లాగి నేను మీకు చూపిస్తే పని అయిపోతాను కాబట్టి ఆ రకమైన ఒక సరళత కూడా కలదు బట్ బట్ అట్ ది సేమ్ టైం మీరు చాలా ఓపెన్ మైండ్తో విచార విచారక్షమైన బుద్ధితో మీరు దీన్ని స్వీకరించాల్సి ఉంటుంది అలా స్వీకరిస్తేనే మీరు దాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు ఇప్పుడు మీరు ఇలా కూర్చొని ఉండగా ఇప్పుడు ఇక్కడ మీయందు రెండు అంశములు గలవు అదే కదా ప్రకృతి పురుషుడంటే మీయందు రెండు గలవు రెండు కలిస్తేనే మనిషి అవుతుందండి లేకపోతే మనిషి ఫుల్ ఫు హీఈ్ నాట్ కంప్లీట్ ఇప్పుడు దేహం ఉంది చైతన్యం లేదు అంటే ఇన్కంప్లీట్ చైతన్యం ఉంది కానీ దేహం లేదంటే ఇన్కంప్లీట్ ఇప్పుడు సినిమా ఉండాలంటే మంచి ప్రాజెక్టర్ లైట్ ఉండాలి రీలు ఉండాలి రెండు ఉంటేనే సినిమా కాబట్టి మనలో మీలో రెండు ఉన్నాయి ఆ రెండు ఏమిటో తెలుస్తుందండి చెయ్యడం తెలియడం రెండు చేయుట తెలియుట రెండు ఉన్నాయా లేదా ఉన్నాయి కదా ఇప్పుడు చేయుట ప్రకృతి తెలియుట పురుషుడు బాగుంది కదా ఏమండ ఇప్పుడు దేహం ఉన్నది దేహము ఈ దేహమును మీరు చేయుట అనే వర్గంలో వేస్తారా తెలియుట అనే వర్గంలో వేస్తారా చేయుట అనే వర్గంలో వేయండి తెలియటలో వేయొద్దు దేహోన జానాతి అన్నాడు రమణ మహాశయుడు దేహోద జానాతి దేహము జడము దానికేం తెలుస్తుంది ఎప్పుడైనా దేహం చెప్పిందా మీకు నేను అందంగా లేను కొంచెం క్రీములు మీరు అయ్యి అలాయే దేహం కొంచెం జుట్టు తెల్లబడింది కొంత రంగు వెయ్యమని మీకు ఎప్పుడైనా దేహం చెప్పిందా లేకపోతే దేహం చెప్పిందా చెప్పదు ఎందుకు చెప్పలేదు దానికి తెలియదండి దేహోన జానాతి దానికి తెలియదే నేను కాబట్టి దేహము ఏ కోటిలో వేస్తారు తెలివిటలో వేస్తారా చేయుటలో వేస్తారా చేయుట తర్వాత కన్ను కన్ను కాదు చేతులు చేతులు అంటే చేయుట తర్వాత అకాళ్ళు చేయుట నోరు కూడా చేయుటలో వేయాలి నోరేం చేస్తుందని అనకూడదు నోరు మాట్లాడుతోంది కదా అది కూడా మీరు సెల్ ఫోన్లు పెట్టేసి అలా మాట్లాడేస్తూ ఉంటారు మరి అది కూడా చేయుటలోనే వేయాల్సి ఉంటుంది కాబట్టి ఈ విధంగా దేహము కార్య అంటే దేహం కార్యము అంటే దేహం అంటే మనం ఆహారం తిని దాన్ని బాగా పోషిస్తూ ఉంటాం కనుక దాన్ని పెంచి పెద్ద చేస్తూ ఉంటాం కనుక అది దేహమునకు కార్యము పేరు ఘటము ఘటం మట్టి నుంచి ఘటం పుట్టినట్టుగానే ఈ పంచభూతముల నుంచి దేహం పుట్టింది కదా పుట్టేదానికి కార్యము పేరు కాబట్టి కార్యము అంటే కరణము అంటే కర్మేంద్రియములు చేయుటకు చెందినవి ఈ చేయుట అనే డిపార్ట్మెంటు ద డిపార్ట్మెంట్ ఆఫ్ డూయింగ్ అది ప్రకృతి ఈ దేహము ఈ కరణములు ఇంద్రియములు ఇవేవేవో చేస్తూ ఉంటాయి ఆ చేసేటువంటి లక్షణము కర్తృత్వం ఏది కలదో దానికి కారణమేది ప్రకృతి ణ కర్తృత్వే ప్రకృతి హేతు దేహము ఉన్నదంటే ఎక్కడి నుంచి వచ్చింది దేహము పంచభూతాల నుంచి వచ్చింది పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఆ మాయాశక్తి నుంచి ప్రకృతి నుంచి వచ్చాయి కదా కాళ్ళు చేతులు నోరు ఇవెక్కడి నుంచి వచ్చాయి పంచభూతముల నుండి వచ్చాయి అవెక్కడి నుంచి వచ్చాయి అలాగే ఆ మాయాశక్తి నుంచి వచ్చాయి సో తర్వాత కార్యము అంటే తమో గుణము అది తమస్సు మూమెంట్ ఆఫ్ ఎనర్జియా ఉంటుంది వినత్తగా జడమై ఉంటుంది దేహం ఏమంటే జడము అంటే అది తమో గుణం నుంచి వచ్చింది కదా తమో గుణం నుంచి వచ్చిందంటే ప్రకృతి నుంచి వస్తుంది ఎందుకంటే గుణములన్నీ కూడా ప్రకృతి నుంచి వచ్చినవి అన్నీ అంటే మూడవి అలాగే కరణములు అంటే పనిని చేయుట అది రజోగుణం అది కూడా మీకు ప్రకృతి నుంచే వస్తుంది కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచి అత్య ఇక ఇప్పుడు మీరు గమనించండి భోక్తృత్వము అంటే ఎంజాయ్ చేయడం కాదు నేను ఎవరైనా రాసుకుంటే రాసుకోవచ్చు కూడాను భోక్తృత్వం నామ భోగ్య ప్రకాశకత్వం భోగ్యమును ప్రకాశింపజేయుట కానీ భోక్తృత్వము అంటారు ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి వాడు హీరో హీరో అంటే నాయకుడు డ్యాన్స్ చేస్తూ ఉంటాడు అవునండి ఇప్పుడు వాడు చేసే డ్యాన్స్ కదలిక అది ఎక్కడి నుంచి వచ్చింది కనబడుతూ ఉంటుంది అది ఉంటుంది డ్యాన్స్ ఆ ప్రకాశము ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఇది చూసుకోండి వాడు చేసే డ్యాన్స్లో కదలిక ఎక్కడి నుంచి వచ్చింది ఫిలిం నుంచి వచ్చింది ఎందుకని ఫిలిం కదులుతూ ఉంటుంది ఫిలిం కదలరా ఆగిపోయింది అనుకోండి ఈ డ్యాన్స్ ఏమవుతుంది అలా ఆగిపోయి ఉంటుంది కదా ఇలా ఉంటాడు అప్పుడు టీవీలో అవుతుంది ఇలా ఉండిపోతుంది ఎందుకని అక్కడ కదలిక ఫిలింలో కదలిక ఆగిపోయింది అనమాట ఫిలిం కద మళ్ళీ ఫిలిం కదలడం ప్రారంభిస్తే మళ్ళీ ఇలా ఇలా ఉంటాడు కాబట్టి డ్యాన్స్లో ఉండే కథలికి ఎక్కడి నుంచి వచ్చింది ఫిలిం యొక్క కదలిక నుంచి వచ్చింది ఫిలిం నుంచి వచ్చింది మరి డ్యాన్స్ చక్కగా కనబడుతోంది ప్రకాశిస్తోంది ఆ ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది ప్రాజెక్టర్ లైట్ నుంచి వచ్చింది అవునండి అలాగే ఇప్పుడు మీలో ఉన్నటువంటి కదలికలన్నీ కూడా ప్రకృతి నుంచి వస్తాయి మీలో ఉండే ప్రకాశం అంతా కూడా అది పురుషుడి నుంచి వస్తుంది అయితే ప్రకాశము అంటే సినిమాలో ప్రకాశం ఉంటే ఈ బాహ్య ప్రకాశం ఈ దీప కానీ లోపల పురుషుని యొక్క ప్రకాశము అంటే తెలివి అనే ప్రకాశము మరి మీరు తెలుసుకోవాలి బాహ్య ప్రకాశంతో దీనికి పోలిక నువ్వు మాట్లాడిసినవి మీ లోపల ఓ దీపము గలదు అంటారు అంటే కొన్ని వాళ్ళు అనుకుంటారు అంటే మరి వాళ్ళకి యోగులని పేరు పైగా యోగులని పేరు లోపల ఏదో దీపం వెలుగుతూ ఉంటుంది అనుకుంటాడు వాడు పేరు యోగి అంటే ఏమని పేరు పెట్టాలి ఆ యోగికి అంటే కొంచెం వెన్నడానికి బాగుండి పేరు పెట్టాలంటే హఠయోగి అని పేరు పెట్టాలి బెండం గురించి మీరు చెంత చేయకండి ప్రెక్టీస్ అయ్యే పేరు ఉంటే మూర్ఖయోగి అని పేరు పెట్టారు లోపల దీపం వెలుగుతున్నాయా ఏమైనా అర్థం ఉందో దానికి లోపల దీపం వెలుగుతున్నా దీపం వెలుగుతే వీడు మిగులుతాడా అక్కడ దీపము అంటే వెలుగు అని అర్థం ఒక వెలుగు ఏమిటా వెలుగు లోపలేమో ఫ్లాష్ల కింద సినిమాల్లో ఫ్లాష్లు వచ్చినట్టుగా వెలుగులు వస్తాయని లోపల వెలుగులు ఏమొస్తాయండి వెలుగులు వచ్చాయంటే మనస్సు యొక్క ఊహలేవి వెలుగు అంటే తెలివి ఎగుక ఇంకా నేను అంతకంటే ఎక్స్ప్లెయిన్ చేయలేదు మీకు అర్థమైందా విషయం తెలివి జ్ఞానము చైతన్యము ఆ ప్రకాశంలోనే మీకు అన్నీ తెలుస్తూ ఇప్పుడు భోక్తృత్వము అంటే భోగ్యమును ప్రకాశింపజేయుట అంటే భోగ్యము తెలిసి ఇట్లా అది భోక్తృత్వం ఇప్పుడు లడ్డూ లడ్డూ రుచిగా ఉంటుంది ఏమంటే రుచిగా ఉంటుంది అంటే ఆ రుచి అన్నది రసము అన్నది తెలియాలా అక్కర్లేదా తెలియాలి ఇప్పుడు జ్వరం వచ్చిన వాడికి టైఫాయిడ్ జ్వరం వచ్చిన వాడికి లడ్డు పెడితే వాడు తీయగా ఉంటుందంటాడా అంట చేదుగా ఉంటుంది ఎందుకంటే ఆ నాలుక మీద ఆ రసజ్ఞానము కలుగకుండా ఏదో ఈ ఇన్ఫెక్షన్ అర్థొస్తుంది కాబట్టి లూ యొక్క రుచి తెలియాలి తెలిస్తే అది భోగ్యము అవుతుంది అది భోగింపదగినది ఎంజాయ్ చేయదగ్గది అవుతుంది తెలియాలి ఆ తెలిసి ఇట్లా చేసేది తెలివి కాబట్టి లడ్డూ యొక్క రుచిని ప్రకాశింపజేసేది ఏది తెలియదు మీరు సినిమాకి వెళ్తారు సినిమా తెలియాలి తెలియాలా తెలియకుండానే ఎంజాయ్ చేసేస్తారు సినిమా తెలియాలి తెలిస్తే ఎంజాయ్ చేస్తారు కదా సినిమా తెలిసి ఇట్లా చేసేది ఏది తెలివి మ్యూజిక్ వింటారు అది చక్కగా ఎంజాయ్ చేస్తారు తెలియాలా తెలియాలా ఇప్పుడు మీరు విన్నారా శిశు వేత్తి శిశువు కూడా తెలుస్తుంది మ్యూజిక్ అంటే దాంట్లో ఉండే సరికమలు ఈ వివరాలన్నీ తెలియకపోవచ్చు అది మధురమైన స్వరము ధ్వని అని తెలుస్తుంది అది తెలియాలి కాబట్టి మ్యూజిక్ తెలిసి మీరు ఎంజాయ్ చేస్తున్నారంటే దానికి కారణమేమి తెలియదు గంధము ఇది మల్లె పరిమళము మల్లెల సుగంధము తెలియాలక్కర్లేదా ఓ బుక్ బ్లాక్ అయిపోయింది అనుకోండి బ్లాక్ అయిపోతే మల్లెలు అన్నీ ఒక్కలాగే ఉంటాయి ఏమీ తెలియవు అప్పుడే ఉపయోగం కాబట్టి మల్లెల సుగంధము భోగ్యము అని వాటి దానికి ఆ భోగ్యత్వము ఇచ్చేదేది తెలివి తెలివి ఉంటే మల్లెల యొక్క ఆ పరిమళము అది భోగ్యం అవుతుంది ఫైనల్గా స్పర్శ స్పర్శ ఉండాలి స్పర్శ జ్ఞానం ఇగో ఈ ఈ వస్తువు చాలా శృతి మెత్తగా మెత్తగా కోమలముగా ఉన్నది ఈ ఈ వస్తువు కఠినముగా ఉన్నది అని తెలియాలి కాబట్టి స్పర్శను కూడా తెలియట ద్వార ద్వారా మాత్రమే మీరు భోగించగలుగుతారు కాబట్టి ఎక్కడైనా సరే భోగము ఉన్నది అంటే ఒక వస్తువు భోగింపబడుతోంది అంటే ఆ భోగ్యమును ప్రకాశింపజేసేది తెలివి ఓకే సుఖము దుఃఖము సుఖం ఎప్పుడో ఎప్పుడు సుఖము సుఖం ఎప్పుడు సుఖమవుతుందో తెలుసుకోండి తెలిస్తేనే సుఖం తెలియకపోతే సుఖమే ఉంది దుఃఖము ఎప్పుడు దుఃఖం అవుతుంది తెలిస్తేనే దుఃఖం ఇప్పుడు పిల్లవాడు పరీక్ష పాస్ అయ్యాడు సుఖము ఎప్పుడు తెలిస్తే తెలియకపోతే తెలియకపోతే సుఖమే ఉంటుంది అలాగే పిల్లవాడు పరీక్ష తప్పాడు దుఃఖం ఎప్పుడు తెలిస్తే కాబట్టి ఇప్పుడు లడ్డు రుచి బాగుంది సుఖము తెలిస్తే ఏదో కాకరకాయ కాకరకాయ రసం తాగమంటాడు ఎలా తగ్గుతారా కాకరకాయ రసాన్ని చాలా వెగటుగా ఉంటుంది దుఃఖము ఎందుకు దుఃఖం ఎందుకండి తెలిస్తే దుఃఖం కాబట్టి సుఖమైనా దుఃఖమైనా తెలిస్తేనే ఉన్నది కనుక సుఖ దుఃఖముల యొక్క భోక్తృత్వమునందు అంటే సుఖదుఖములనే భోగ్యములను ప్రకాశింపజేయుటందు కారణము హేతువు ఏది పురుష బాగుంది కదండి స్పష్టంగా తెలిసిందా శ్లోకం భాష్యం కె పునః కె వికారా గుణాశ ప్రకృతి సంభవా సో ప్రకృతి నుంచి పుట్టిన వికారములు గుణములను తెలుసుకో అన్నారు కదా మరి మేము తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మీరు చెప్పండి ఏమిటి ఆ గుణములు వికారములు ప్రకృతి నుండి పుట్టినవి ఏవి అనే ప్రశ్న ఉదయిస్తుంది ఆ ప్రశ్నకి సమాధానమే ఈ ఈ శ్లోకము కార్యకరణ కర్తృత్వే అని ప్రతీక అంత అంటే శ్లోకంలో ఉండే పదాన్ని అక్కడ పెట్టారు ఉచ్చరించిన ఇప్పుడు వివరిస్తాడు కార్యము అంటే ఒకటో చెప్తున్నారు తర్వాత కరణము అంటే ఒకటో చెప్తున్నారు తర్వాత కర్తృత్వం అనే మాట దానికి జోడిస్తారు కార్యం శరీరం ఈ దేహములకే కార్యము అని పేరు ఎందుకంటే ఐదు స్థూలభూతములు ఐదు సూక్ష్మభూతములు కలిసి కార్యము అగుము శరీరము స్థూలభూతములు ఏమిటి పృథ్వీ చెప్తేజో వాయు ఆకాశములు చాలాసార్లు మనం చదివాము మీరు చూసుకోండి ఒక్కసారి చెప్పాను అయినా ఎవరో కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు ఏదో ఇక్కడ పళ్ళగంపు ఉన్నాం ఏదో మొత్తానికి అలా అనుకోకుండా వస్తా వారికి మరి కొంత తెలిస్తే మంచిది కదా మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు అది వేరే కాబట్టి కొత్త వాళ్ళకి కొంత మంచి విషయం తెలుస్తుంది పాత వాళ్ళకి ఒకసారి మళ్ళీ గుర్తు అవుతుంది అందుకోసం చెప్తున్నాను మీరు చూసుకోండి మీ దేహాన్ని మీరు చూసుకోండి ఇది పాఠం మీ గురించి పాఠమే ఇది జీవన శాస్త్రం కదా మీ దేహాన్ని మీరు చూసుకోండి కాలిమరేళ్ల దగ్గర నుంచి సీటు వరకు పృథివీ పొత్తిగడుపు ఎమన్ ఆపహ పొట్ట ఉదరము అగ్ని చెస్ట్ వాయు కంఠము ఆ పైభాగము ఆకాశము మెయిన్ ఇక ఐదు భూతములు ఇవి ఐదు ఇంకా ఐదు సూక్ష్మభూతములు చెవి వినికిడి శబ్దము చర్మము స్పర్శ కన్ను రూపము ముక రసము ముక్కు గంధము ముక్కంటే ఇది కాదు ఈ స్థూలమైన ముక్కు కాదు ఈ స్థూలమైన ముక్కు ఆల్రెడీ పంచభూతాల్లోనే ఉంది ఆ లోపల ఉండే ఇంద్రియము అంటే గంధమును గ్రహించే ఇంద్రియం సో ఇవి ఇవి కరణములు ఇవి మొత్తం కలిస్తే కదా దేహం అనే అవుతుంది ఐదు స్థూలభూతములు ఐదు సూక్ష్మభూతములు కలిస్తే దేహ కార్యము దేహము అయినది ఇక కరణాని తస్థాని త్రయోదశ ఈ కరణములు తండే దేహము ఆ దేహమునన్ను ఉండేవి దేహమునన్ను ఉంటాయి కరణాలు ఇవి పదమూడు దేహము నుండి ఉండే కరణములు సో త్రయోదశ అంటున్నారు కదా పదమూడు మీకు ఎప్పుడైనా ఒకటి చెప్తా చూడండి ఏదైనా దేవాలయాల్లో రెండు తిథులు పవిత్రం ఒకటి ఏకాదశి ఎందుకంటే ఏకాదశి అని లెక్క వేయొచ్చు కంచ అని లెక్క మీరు పదమూడో అధ్యాయంలోనే క్షేత్రాన్ని చెప్పేప్పుడు ఏమన్నా లెక్క వేశారు ఇంద్రియాని దశై కంచ పదకొండు అది ఏకాదశి పదకొండు యొక్క స్పెషాలిటీ ఏమిటంటే ఇదో పదకొండు ఇంద్రియములు వీడుకున్నాయి అదే దాని స్పెషాలిటీ ఓకే అలాగే కొన్ని దేవాలయాల్లో ఏకాదశి కాకుండా త్రయోదశి చేస్తారు దానికి ప్రదోషము అని పేరు త్రయోదశి ప్రదోషము పేరుతో చేస్తారు శివాలయాల్లో ప్రదోషం చేస్తారు విష్ణువాలయాల్లో ఏకాదశి చేస్తారు శివాలయాల్లో ఏకాదశి జోలికి వెళ్ళరు విష్ణు ఆలయాల్లో త్రయోదశికి జోలికి రాదు ఎప్పుడైనా శివాలయాల్లో ఏకాదశి అభిషేకం అలాంటివి ఉంటాయేమో తప్ప విష్ణు ఆలయంలో త్రయోదశి మాట ఉచ్చరించారు సో వాడు ఏకాదశికే పరిమితమై ఉంటారు వాస్తవంలో ఏకాదశిన్నా అదే త్రయోదశిన్నా అదే ఈ ఇంకో లెక్క పదమూడు త్రయోదశ ఈ పదమూడు ఈ దేహం నుండి ఉన్నాయి ఏమిటంటే పదమూడేమిటి అంటే చూడండి కన్ను ముక్కు చెవి ఐదు ధర్మేంద్రియములు ఐదు ఈ లెక్క ఎప్పుడూ మామూలే ఫైవ్ ప్లస్ ఫైవ్ తర్వాత ఇంకో మూడు వేసుకోండి ఇంకో మూడేమిటి పదమూడు అంటున్నారు కదా ఆయన పద్నాలుగు అంటే నాలుగు వేసుకుంటాం పదమూడు అంటే మూడు వేసుకుంటాం సందర్భాలు ఉంటాయి కౌంటు ఓకే సో ఇంకో మూడు వేసుకోండి ఏమిటా మూడును సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు పైన చెప్పారు కదా నిశ్చయాత్మకమైన బుద్ధి అహంకారము మూడు కలుపుకోండి పదమూడు ఇవి ఇవన్నీ కూడా ప్రకృతిలో భాగమే చిత్రం ఏంటంటే అహంకారం కూడా ప్రకృతే మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా ప్రకృతియే ఇంకా వివరిస్తున్నారా దేహస్ ఆరంభకాళి భూతాని విషయాశ ప్రకృతి సంభవా వికారా పూర్వోక్త ఇహ కార్యగ్రహణేన ంతే చూడండి దేహమునకు ఆరంభించేవి ఆరంభించేవి అంటే పుట్టునట్లు చేసేవి అని అర్థం ఆరంభము అంటే పుట్టుట సో దేహము పుట్టునట్లు చేసే భూతములు పంచభూతములు తర్వాత విషయములు విషయములంటే శబ్దస్పర్శ రూపరసంధములు ఇవి విషయములు సూక్ష్మంగా ఉంటాయి ఇవన్నీ కూడా ప్రకృతి నుండి పుట్టిన వికారములేమండి పుట్టివాటికి వికారములని పేరు ఏదైనా పుట్టిందంటే వికారములని పేరు ఈ దేహమును పుట్టిట్లా చేసే పంచభూతములు ఐదు స్థూల సూక్ష్మభూతములు ఐదు ఈ వీటికి ఇక్కడ కార్య అనే శబ్దం చేత గ్రహించడం అయినది కార్యగ్రహణమైన కాబట్టి మీరు వ్యవస్థ చేసుకోండి ఈ శ్లోకంలో కార్యము అంటే పుట్టేది అవి ఐదు ఐదు ఏమిటవి పంచ స్థూలభూతములు పంచ సూక్ష్మభూతములు ఇవి పుట్టేవి గనుక వాటిక వికారములోని పేరు పుట్టేవి గనుకనే దానికి ఈ పదింటి యొక్క సమాహారము కార్యము అని పేరు ఓకే అదే నేను మీరు ఇవి పది ఇక గుణాశ్చ ప్రకృతి సంభవా సుఖదుఖమోత్మకా కరణాశ్రయత్వాత్ కరణగ్రహణైన గృహ్యంతే ఇంకా గుణములు ఉన్నాయి ఎందుకంటే పైన ఏమని చెప్పారంటే వికారాన్ని గుణ వికారములను గుణములను ప్రకృతి నుండి పుట్టిన వాటిని తెలుసుకోమన్నారు సో ఆ విధంగా దాన్ని మనం వ్యాఖ్యానం చేసుకోవాలి ఇక గుణములు ఉన్నాయి గుణములు కూడా ప్రకృతి నుంచి పుట్టినవే సతరజస్తమ గుణములు గుణములు అలాగే సత్వము అంటే సత్వముగా ఉండిపోదు సుఖరూపముగా పరిణమిస్తుంది దుఃఖరూపముగా పరిణమిస్తుంది రజో గుణము తమో గుణము మోహరూపముగా పరిణమిస్తుంది ఈ గుణములు కూడా అవి ఈ గుణములు వాటి పరిణామములు అవి ఇంద్రియములను ఆశ్రయించి ఉంటాయి ఇప్పుడు నాలుక మీద ఏదైనా పెట్టుకున్నారు ఓ వస్తువు నాలుగు మీద పెట్టుకున్నారు లడ్డు సుఖం కలిగింది నాలుక లేకపోతే సుఖం కలుగుతుందా నాలుగు ఉండాలా అక్కర్లేదా ఏ కాకరకాయ రసం నాలుగు మీద పెట్టుకున్నారు కలిగింది లేకపోతే ఏదో ఆల్కహాల్ లాంటిది నాలుగు మీద పెట్టుకుంటే మోహం కలిగింది మొత్తానికి నాలుగు ఉండాలి అలాగే ఈ మంచి సంగీత ధ్వని వింటే చెవికి సుఖం చెవితో వింటే సుఖం కలిగింది ఈ కార్లు వాళ్ళు ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి పెట్టి పెద్ద పెద్ద సౌండ్లు చేసి మొత్తం బిల్డింగ్ అంతా కూడా రివర్బరేట్ అయ్యేట్లా చేస్తూ ఉంటారు అలా చేస్తున్నారా మీరు ఎవరైనా కారు ముందుకు పెట్టినప్పుడు వెనక్కి పెట్టినప్పుడు హార్న్లు కొట్టేసి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా అలా చేయకూడదు ఎందుకంటే ఆ శబ్దములు చాలా పరుషంగా ఉండి చాలా దుఃఖాన్ని కలిగిస్తాయి విన్నవాళ్ళే మీరు మీరు ఎదుగుదురా నేను చెప్తున్నది ఏమిటో మీకు అర్థమైందా రివర్స్ చేసేప్పుడు చాలా హైపిచ్ నాయిస్ భయంకరమైనటువంటి శబ్దము అది వస్తూ ఉంటుంది అలా రాకుండా అన్ని కార్లకే రాదు కొన్ని కార్లకే వస్తుంది అంటే వాళ్ళు సరైన శ్రద్ధ తీసుకోకపోవడం చేత వస్తుంది అది రాత్రి పదకొండు వస్తాడు ఒక ఆయన వచ్చా కాదు వెనక్కి పెడతాడు కీ కీ కీ అని పెట్టేసి వెళ్ళిపోయి కడుకుండా భోజనం చేసి పడుకుని నిద్రపోతాడు ఈ పదకొండు గంటకి పెద్దవాళ్ళు లేచి కూర్చుంటారు ఆధ్వానికి వాళ్ళకి ఇంకా నిద్ర ఆ పాపం ఈ కాదు శబ్దం వస్తుంది ఆ దుఃఖం ఉంటా కూడా కాబట్టి చెవి ఉండాలి చెవి లేకపోతే ఏ సమస్య లేదు కాబట్టి సుఖం కలిగినా దుఃఖం కలిగినా మోహం కలుగు అవ్వడం ఈ కాదు హైపిచ్ సౌండ్ వింటే మోహం కలుగుతుంది అంటే వేరు నేరు మనిషిలేరా లేకపోతే ఈ భూలోకంలో ఉండాలా ఇంకెద లోకల్లో ఉండాలా అని బ్రెవ్వగలుగుతుంది ఒక హాలూసినేషన్ లాగా కలుగుతుంది అది మోహము మొత్తానికి చెవి ఉంటేనే సుఖమైన దుఃఖమైన మోహమైన కాబట్టి సుఖము దుఃఖము మోహము అనేవి అంటే కన్ను ముక్కు చెవి మొదలైన కరణములు వీటిని కరణములు ఇంద్రియములు వీటిని ఆశ్రయించి ఆ మూడు కాబట్టి పైన చెప్పిన గుణశబ్దము గుణములు కరణ అనే శబ్దము చేత గ్రహింపబడుతున్నవి కరణగ్రహణైన గ్రహ్యంతే తెలిసిపోయిందండి ఎందుకంటే వికారములు గుణములు ప్రకృతి నుంచి పుట్టాయి కార్యము అంటే వికారములనన్నిటినీ గ్రహిస్తోంది కరణము అంటే గుణములనన్నిటినీ గ్రహిస్తోంది కాబట్టి ఈ కార్యములు కరణములు వీటి ఎందు మనకి అనుభవానికి వచ్చే కర్తృత్వము కర్తృత్వం అంటే ఏమిటో చెప్తారా కూడా దాని ఈ కర్తృత్వమునకు హేతువు ఏమిటి అంటే ప్రకృతియే ఓకే కార్యకరణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే తాం కార్యకరణానం కర్తృత్వం ఉత్పాదకత్వం అది అలా తీసుకోండి ఈ కార్యములు ఈ కార్యము అంటే దేహం పది వికారములతో కూడిన దేహం కరణములు అంటే సుఖదు మోహములకు ఆశ్రయమైన ఇంద్రియములు వీటన్నిటినీ పుట్టించేది వీటి నుండి చేసేది చపాతీలను చేసేది అంటే అర్థం చపాతీలను పుట్టించేది ఎవరు కుక్ అలాగే ఈ వికారములైనటువంటి పది వికారముల సముదాయము కార్యమును మూడు గుణములు ప్రకటమవుతూ ఉండే కరణములను పుట్టించేది ఎవరు ప్రకృతి ఓకే పుట్టించుతా కార్యకరణ కర్తృత్వం కాబట్టి కార్యకరణ కర్తృత్వము అంటే అర్థం ఏంటో తెలుసిన ఈ దేహము ఇంద్రియములు వీటిని ఏ ప్రకృతి ఏది పుట్టిస్తోందో ఆ పుట్టించుటయే కార్యకరణ కర్తృత్వము అనబడును తస్మిన్ కార్యకరణ కర్తృత్వే హేతు కారణము ఆ విధముగా కార్యము కరణములు పుట్టుటయందు అంటే దేహము ఇంద్రియములు పుట్టుటయందు అది కర్తృత్వం అంటే ఏది హేతువో అంటే కారణమో అది కార్యకరణ కర్తృత్వమనబడు ఆ హేతు ఏమిటి ఆరంభకత్వ ప్రకృతి ఉచ్యతే కార్యములు కార్యమును కరణములను కార్యము కరణములు పుట్టుటయందు ఏది కారణము అది ప్రకృతి అన్నబడు అనగా అర్థమేంటి కార్యమును కరణములను ఉత్పన్నము చేసేది ప్రకృతియే అంచేతనే ఈ దేహము ఇంద్రియములు ఇవి నేను అని కాని నాది అని కాని అనుకోరాదు దేహము ఇంద్రియములు నేను కాదు నాది కాదు ఇదంతా కూడా ప్రకృతి అంచేతనే కర్మయోగంలో కూడా ఈ దేహము ద్వారా ఇంద్రియముల ద్వారా ఎన్ని కర్మలు సంపన్నముగునో వాటినన్నిటినీ ప్రకృతికి సమర్పించేట ఎందుకంటే ప్రకృతి అది ప్రకృతి నుంచి వచ్చే కర్మలను ప్రకృతికి సమర్పించేటం వాటి ఎందు ఈ కర్మలు నావి ఈ కర్మఫలం నాకు కావాలి అనుకుంటే బంధము ఈ కర్మలు ప్రకృతి ఎందున్నది ఈ కర్మలను నేను ప్రకృతికి సమర్పించేస్తున్నాను అని తెలుసుకుంటే అదే కర్మయోగము అవుణం ఓకే తర్వాత కార్యకరణ కర్తృత్వే ఇది ఒక ఈ పుస్తకంలో అలా ఉంది కార్యకరణ కర్తృత్వే శంకర భగవత్పాదులు భాష్యాన్ని వ్రాయిటకై భగవద్గీతని ఒక వ్రాతప్రతితో తీసుకుని ఉంటారు మాన్యూస్క్రిప్ట్ ఒక మాన్యూస్క్రిప్ట్లో కార్యకరణ కర్తృత్వే ఉంది ఇంకో మాన్యూస్క్రిప్ట్లో కార్యకారణ కర్తృత్వే అని ఉన్నది అది కూడా ఆయన కంటబడింది ఇప్పుడు ఏమైంది స్క్రిప్ట్ రైటు ఏది రాంగు అనే మాట అలా పెట్టి రెండింటికి అర్థాన్ని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు కారణమున్నా కారణము ఫిట్ అవుతాయి రెండింటినీ మనం ఎడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే అది పెద్ద దోషముగా పరిగిన దోషమైతే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి కాబట్టి రెండు పాఠములు గలవు రెండో పాఠంలోకి వస్తున్నాం కార్యకారణకర్తృత్వే ఇస్మిన్నపి పాఠే కానీ ఇంకో పాఠము గలదు పాఠాంతరము ఇంకో పాఠము కలదు అలా కూడా పఠిస్తున్నారు కనుక దానికి పాఠము అంటే ఈ పాఠంలో కరణాన్ని దీర్ఘము ఉన్నది ఇప్పుడు దానికి ఎలా అర్థం చెప్తారు కార్యం ఎత్ ఎస్య విపరిణామ తార్యం ఓకే ఇప్పుడు కార్యకారణ కర్తృత్వే అనే పదాన్ని తీసుకోండి ముందు కార్యం అనే పదాన్ని పట్టుకోండి కార్యం అంటే ఏమిటి యజ్ఞ విపరిణామ కార్యం డెఫినేషన్ ఏది దేని యొక్క పరిణామము అంటే మార్పు వలన ఉదయించినదో అది దాని యొక్క కార్యము మట్టిలో రో మట్టిలో మార్పు చేర్పు వచ్చి కుండ పుట్టినది కాబట్టి కుండ మట్టి యొక్క కార్యము తెలిసిందండి ఎందుకంటే మట్టిలో వచ్చిన మార్పు వలన కుండ పుట్టినది కనుక ఇప్పుడు దేనిలో మార్పు వచ్చి కుండ పుట్టింది మట్టిలో మార్పు వచ్చి కుండ పుట్టింది కాబట్టి మట్టి ఏమవుతుంది కారణమవుతుంది కుండ కార్యము అవుతుంది మళ్ళీ తెలుగులో చెప్తున్నా ఏది దేని యొక్క పరిణామము వలన పుట్టునో అది దాని యొక్క కార్యము ఆగు సరపడిందండి అది కార్యం వికార్యములకే పర్యాయపదం వికార అన్నది కూడా కాబట్టి కుండను ఏమనొచ్చో తెలిసిన మట్టి యొక్క వికారము కుండ మట్టి యొక్క కార్యము కుండ అలాగా ఓకే ఇక వికారము కొండైతే వికారి ఏమిటవుతుంది మట్టి అవుతుంది వికారము గలది ఏమిటవుతుంది మట్టి అవుతుంది కదా కాబట్టి మట్టి కారణమవుతుంది కారణకార్య భావం అయిపోతుంది అక్కడికి వికారి కారణం కాబట్టి సరళంగా చెప్పాలంటే వికారము కార్యమునబడును వికారి కారణము అగుణము వికారీ అంటే వికారము గలది మట్టి వికారము గలది అంటే కుండా అనేటువంటి వికారము గలది మట్టి కాబట్టి మట్టి కారణము కనుక వికారము అంటే కార్యము వికారి అంటే కారణము తయో వికార వికారిణో కార్యకారణయో కర్తృత్వే ఇది సో ఆ వికారములు వికారములకు కారణమైన వికారిలు వీటన్నిటినీ ఉత్పన్నము చేయుటందు ప్రకృతి హేతులు ఇక ఎలాగలుతుంది మాయాశక్తి పరమేశ్వరుని యొక్క మాయాశక్తి అది అది మూలము దాని నుంచి మహత్వ కుట్టింది మహత్తు వికారము అయిందిగా మనం గుర్తిందంటే వికారమేగా ఓకే మ మహత్తమే మహత్తత్వము నుండి అహంకారం పుట్టింది ఏమండి ఇప్పుడు అహంకారం ఏమవుతుంది వికారమవుతుంది మహత్తత్వం ఏమవుతుంది వికారి అహంకారం నుండి సూక్ష్మభూతాలు పుట్టాయి ఇప్పుడు సూక్ష్మభూతములు ఏమవుతాయి వికారములు అహంకారం ఏమవుతుంది వికారి అవుతుంది సూక్ష్మభూతముల నుండి స్థూలభూతములు పుట్టాయి స్థూలభూతములు వికారములు సూక్ష్మభూతములు వికారి అవుతాయి సూక్ష్మ స్థూలభూతాన్నించి ఏవీ పుట్టలేదు కాబట్టి అవి వికారములు వికారములే కాబట్టి స్థూలభూతములు వికారములు ఆ పై లెవెల్లో అవి వికారము ఉంటుంది వికారీ అవుతూ మళ్ళీ కొంచెం పైకి వెళ్తే వికారము వికారి అవుతుంది ఇంకొంచెం పైకి వెళ్తే మహత్తత్వంలోకి వస్తాము అది వికారము వికారి కూడా ఇంకొంచెం పైకి వెళ్తే మాయాశక్తి దగ్గరకు వస్తాం అది వికారి మాత్రమే తెలిసిందండి సో ఈ వికారములు వికారి అనబడే వికారీ వికారము వికారీ వికారము వీటన్నిటినీ పుట్టించినది ఏది ఆ మాయాశక్తి కాబట్టి కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి ఉచ్యతే అదే అందుచేతమే గీతా పాఠం అంటే ఇలాగే ఉంటుంది ఇదే పురాణం అనుకోండి బ్రహ్మాండంలో పురాణంలో ఇది చేయాల్సిందే శివరాత్రి వీడు వీడు ఏం చేసేదంటే ఎక్కడో కన్నం వేశాడు ఎందుకంటే భక్తులందరూ శివాలయానికి వెళ్ళారు కన్నం వేశారు అప్పుడే ఎంత ఇంట్రెస్ట్ బయలుదేరి చూడండి కదంటే కన్నం వేశారు ఎక్కడో కన్నం వేసి ఆ కన్నం వేసినటువంటి సామాను అపహరించిన సామాను మూత కట్టుకుని వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుంటే అప్పుడే దేవాలయం నుంచి వెనక్కి వచ్చిన భక్తులు ఎరే దొంగరాని పసిగెట్టి వెంబడించారు వెంబడిస్తే పరుగు పరుగున ఊరు బయటకు వెళ్ళిపోయాడు వీళ్ళు వెనకాల పరుగెత్తుకొస్తున్నాడు అప్పుడు ఊరు బయట ఓ చెట్టు ఉంది గబగబా చెట్టు ఎక్కేసాడు చెట్టు ఆ చెట్టులో చెట్టు మీద దాగుతూ ఉన్నాడు కొమ్మల మధ్యన దాగుతున్నాడు ఆ కొమ్మల మధ్యన దమ్ కోవడంలో ఏవో ముళ్ళు గుచ్చేసుకున్నట్టుగా నొప్పి కలిగింది కానీ వీళ్ళని పట్టుకు వీళ్ళు పట్టుకుంటే తంతాను పట్టుకున్నాయి ఈ నొప్పి అయినా ఏమైనా ఆ నొప్పిని అనుభవిస్తూ ఆ చీకట్లో ఏం తెలుస్తుంది చెట్టు ముళ్ళు అవ్వను అక్కడ అలా కూర్చుని ఉండిపోతాడు వీళ్ళు ఈ పొరుగెత్తుకు వచ్చిన వాళ్ళు వాడిని పొరుగెత్తుకొచ్చి కనపడ్డ ఎక్కడ ముందుకు వెళ్తారో ఆఖరికి వాళ్ళు నిరాశతో వెనక్కి దొరుకుతారు ఈలోపలలో ఏమవుతుంది ఆ చెట్టు కింద ఒక మట్టి బెడ్డ ఒకటో ఓ పుట్ట ఓ పుట్ట ఒకటి ఉంది ఆ పుట్ట శివలింగాకారముగా ఉన్నాయి ఆవేళ శివరాత్రి మీరు పైన చెట్టు మీద కూర్చుంటుండగా అది చెట్టు మారేడు చెట్టు అది వీడి చేయ తగిలి ఓ మారేడు దళ ఒకటి విరిగి ఊడిపోయి వచ్చి సరిగ్గా కరెక్ట్గా ఆ శివలింగాకారంగా ఉన్నటువంటి లింగం మీద పడింది పడేప్పటికే శివరాత్రి నాడు మారేడు పత్రితో పూజ చేసినటువంటి మహాపుణ్యం వాడికి వాడు వెంటనే మోక్షాన్ని పొందినాడు ఆ తర్వాత దేహత్యాగం చేసిన వెంటనే విమానం వచ్చింది శివుని యొక్క అనుచరులు ఇతన్ని విమానంలో కూర్చొట్టుకుని కైలాసాన్ని తీసుకువెళ్ళారు జయ శివ మహారాజుకి జయ హో అందరూ తప్పట్లు కొట్టండి మరి అయితే ఇంత కథ చెప్పాను నేను పద్ధతి అంటే దానివల్ల ఏమవుతుందంటే శివభక్తికి ఇంకోద్బలకంగా ఉంటుంది కానీ మీరు ఆ కథని లిటరల్గా తీసుకోకూడదు లిటరల్గా తీసుకోకూడదు అక్కడ ఎవడో ఉన్నాడు వాడు దొంగతనం చేసి కూడా శివలోకానికి వెళ్ళిపోతాడు అలా తీసుకోకూడదు కాబట్టి దొంగతనం చేసినా పర్వాలేదు చేయకపోయినా పర్వాలేదు శివ పూజ చేసేస్తే సరిపడుతుంది అని అలా తీసుకోకూడదు ఆ కథను ఎలా తీసుకో ఆ కథను ఎలా తీసుకోవాలో తెలియాలంటే కూడా మళ్ళీ వేదాంతంలోకి రావాల్సి ఉంటుంది కాబట్టి కథాకాలక్షేపానికి అలవాటు పడిపోతే బుద్ధికి లోతైన విషయాలను తెలుసుకోవడం కష్టమవుతుంది కాబట్టి శాస్త్రాన్ని ఓపిగ్గా అధ్యయనం చేయాలి ఈ కథంతా ఎందుకు చెప్పాలంటే మళ్ళీ అథవా అంటే ఇంతవరకు చేసిన వ్యాఖ్యానము చాలా దా రకంగా కూడా ఈ కాల్యకర్తృత్వే పదమును మనము పరిశీలించవచ్చును అంటున్నారు భాష్యకారులు కాబట్టి ఈ అథవాన్ని రేపటికే అట్టేపెడతాయి పూర్ణమద పూర్ణమిదం పూర్ణమా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యం శాంతిశాంతిశ్శాంతి